శ్రీగురుభ్యో నమ హరి ఓ గణానా గణపతిగొం హమే కవిం కవీనాముపమస్తవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆను వన్మోదసాదం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ స్మార్య పర్యంతం వందే గురు పరంపరా పదో శ్లోకం తుస్తో నమోదోగీయ సత ఆత్మానం రహసి స్థితీయిత్మా నిరాశీరప్రహ భాష్యం తాము యోగీ ధ్యా యుంజీత సమాబుద్ధ్యా సార్ ఆత్మానం అంతఃకరణం భాష్యకార్లు ప్రతిపదార్థం ఏ పదానికి పదాం संस्कृत राशर अला कहसी एक गिरी गुहास अंतरूच अं साधक ध्याना अभ्यास चय ध्या अभ्यास उ निरंतर ध्याना अभ्यास चेयर ధ్యానానికి ప్రయోజనం ఏమిటి ఉచాకాంక్ష ఏవ ధ్యాన ప్రయోజనం ధ్యానానికి ప్రయోజనం ఏమంటే సమదృష్టి అంతఃకరణ శుద్ధి సమదృష్టి సో సమదృష్టి విశిష్యతే సమదృష్టి గురించి మనం విస్తారంగా ఉన్నాము ఆ సమదృష్టి ఎవరికి ఉన్నదో వాడు జీవన్ముక్తి లేకపోతాడు సమదర్శనం అన్నా జీవన్ముక్తి అన్నా అటువంటి సమదృష్టిని మనం వైషమ్యంతో కూడిన దృష్టితోటి జీవిస్తూ ఉంటాం ఆ విషమదృష్టిని విడిచిపెట్టేసి సమదృష్టిని అలవరచుకోవటం ఇలాగా అంటే ధ్యానము ధ్యాన యోగం ద్వారా అది ప్రయోజనం ధ్యాన యోగంలో మూడు అంశాలు ఉంటాయి నేను మనం చేశాను ఒకటి చిత్త ఏకాగ్రత మనస్సు ఏకాగ్రతను కలిగి ఉండు కదా ఇది రెండు పర్లేదు పర్లేదు పర్లేదు ఇంటి రెండు ఏమంటే చిత్త ఏకాగ్రతకు సహకరించే జీవన విధానము సో మిత జీవనము సో ఒకవైపు నుంచి ధ్యానయోగం అంటూ భగవద్గీత చదువుతో సాధారణంగా ఇటువంటి కాంట్రడిక్షన్ అంటారు వైరుధ్యము ఈ వైరుధ్యం మనకి మానవుల జీవితాల్లో మన జీవితాల్లో వైరుధ్యం బాగా కనపడుతుంది వైరుధ్యం అంటే ఎలా ఉంటుందంటే మనం ఆరోగ్యాన్ని కావాలి అని కోరుకుంటాం కానీ మనం తినే తిండి అంతా కూడా ఆరోగ్యాన్ని చెడగొట్టేదిగా ఉంటుంది ఎంత వైవిధ్యమో చూడండి సో చెప్ప చెప్పడానికి మనం సొప్పది కూడా ఉదాహరణకి మనం తినే ఆ ఇల్లు బియ్యం ఉంటుంది చూసారా అది ఆరోగ్యానికి చాలా చెడ్డది ఇల్లు బియ్యం తినద్దు అది మంచిది కాదు కానీ దానికి దానికి అపోజిట్ క్వశ్చన్ వేసుకుని అది ఎలాగండి అని క్వశ్చన్ వేసుకుంటారే కానీ హౌ కెన్ ఊ అకామిడేషన్ అని క్వశ్చన్ వేసుకో సో మనం ఇల్లు కాకుండా దానికి ఆల్టర్నేటివ్గా దంపుడు బియ్యం కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఉంది సొల్యూ యూ ఏ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ డోంట్ బి పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సో మరి ఆరోగ్యం కావాలంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ సో ప్రపంచం ఇంత సైన్స్ అభివృద్ధి చెంది ఆరోగ్య సూత్రాలు ఎంత తెలిసి కూడా చక్కగా మల్లె పువ్వుల్లో బియ్యం అని కూడా ప్రసిద్ధి లోకంలో ప్రసిద్ధి బియ్యం మల్లె పువ్వుల్లో ఉంది మల్లె ఉంది అన్నం మల్లె ఉందంటే ఆరోగ్యానికి సుతరామం చేడ్డది అని అర్థం ఆశ్చర్యంగా ఉంది భారతదేశాన్ని ది డయబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని వర్ణించారు ఇప్పుడున్న పరిస్థితి అలాంటిది సో కొన్ని మౌలికమైన మార్పులు తీసుకొస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది కానీ మనం ఇగో ఇటువంటి వైరుధ్యాలతో జీవిస్తూ ఉంటాం ఒకవైపుని ఆరోగ్యం కావాలందరికీ రెండో వైపుని ఆరోగ్యం చెడ్డానికి పడి ఏది అవసరమో అదే చేస్తాం తప్ప ఆరోగ్యం బాగుండడానికి కావాల్సిన పని మనం చేయం ఇదో వైరుధ్యం ఇటువంటి వైరుధ్యం సర్వత్రా ఉంటుంది అలాగే మనశ్శాంతి కావాలందరికీ కావాలి మనశ్శాంతి అక్షలైన వాడికి అందరికీ కావాలి కానీ మనం చేసే ప్రతి పని మన మొత్తం ప్రవృత్తి అంతా కూడా మనశ్శాంతికి విఘాతం కలిగించేదిగా ఉంటుంది తప్ప మనశ్శాంతికి దోహదం చేసేదిగా ఉండదు అటువంటి వైరుధ్యాల్లో ఉండకూడదు అని వల్ల ఉపయోగం ఉండదు నేను కొంచెం మొహమాటం లేకుండా చెప్తున్నాను మీరు అనుకోకండి సో ఓవైపున భగవద్గీతని ఇంకోవైపునేమో మన మామూలు జీవన శైలి అవి రెండు దే డోంట్ గోటుగా భగవద్గీత అంటే మామూలుగా మనకి ఈ మధ్యకాలంలో ఏమైందంటే పురాన కాలక్షేపం అలవాటు ఇప్పుడు సో వెళ్ళేసాక కూర్చోడు కూర్చుంటే ఏదో చెప్తూ ఉంటారు వింటూ ఉంటారు ఏదో సపోజ్ కథలు చెప్పారనుకోండి మనకి ఇబ్బంది ఉండదు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు క్రికెట్ మ్యాచ్ చూసినంత మీ పార్టిసిపేషన్ ఏముంటుంది వాడు బంతి వేస్తాడు వీటి కొడతాడు ఎవడో కౌంటు వేసి నూట ఇరవై రెండు అలా ఏదో చెప్తూ ఉంటాడు వింటూ ఓ బాగా చేయడం అంటూ ఉన్నాం అప్పుడప్పుడు అంతకుముందు మీరు పార్టిసిపేట్ చేసేదే ఉంటుంది సో నాన్ పార్టిసిపేటింగ్ ఎఫర్ట్ అది ఎఫర్టే కాదు అలాగే దేవాలయానికి వెళ్తారు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు పుచ్చుకొస్తారు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి దేవుడికి ఏమైనా సేవ చేస్తారా అదే సేవ చేస్తారా మీరేం చేయరు కదా అన్నీ ఆయనే చేస్తుంది ఆయన ఆయన చేసేది ఆయన చేస్తారు మీరు వెళ్ళారు కదా అని కొత్తగా ఏం చేయదు ఆయన ఆయన చేసేదో ఆయన చేస్తారు సో మీరు వెళ్ళేలా అలా చూస్తారో ఐదు నిమిషాలు చూసి ఆ తలకాయ ఊపిసి తీర్థప్రసాదం దింపు దాకా వస్తాయి వాట్ ఈజ్ ఇట్ దట్ యూ హవ్ అకాంపిలేషన్ అలాగే రిప్కి యొక్క మెకానికల్గా రిపీట్ చేసుకుంటూ కూడా మైండ్ డల్ అయిపోతుంది తప్ప మనిషి వికాసమే ఉండదు అన్నీ రిపీట్ చేస్తూ ఉన్నాం సో లలితా సహస్రనామ పారాయణ ఓ పాతిక మందికి జత ఈ మూలం జామూల దాకా పాట పాట కింద పాటేయటం శ్రీమాతాశ్రీ మహారాజ్ని శ్రీమత్ శ్రీ మహా సమేశ్వరి అని పాడేశాం ఈ ఈ గుడి గుడి పాతిక మందులో ముప్పై పాలిటిక్స్ ఉంటాయి బట్ యూ అకాంప్లిష్ ఫై దాట్ అంటే అలాగే ఏదో సాధన ఉందని ఏదో ఉంటుందండి ఎంతో కొంత ఏదో ఉంటుంది నేను అసలే ఉండదని నేను ఎందుకంటాను కానీ ధ్యాన సమదృష్టి జీవన్ముక్తి వీటికి వాటికి చాలా దూరం అలా వర్కౌట్ కాదు సో అలాగ మెకాంత్రికంగా రిపీటీ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు ఏదో రిపీట్ చేస్తూ ఉన్నాడు ఎందుకు రిపీట్ చేస్తున్నావు అంటే చేయడం అంటే ఇంకే రిపీట్ చేయడం అంటే సో అలా దాని సా ఫీలింగ్ ఏమి ఇన్స్పిరేషన్ ఏమి ఉండదు పూర్తి మెకానికల్గా రిపీట్ చేయాలి సో సుప్రభాతం రిపీట్ చేస్తారే మళ్ళా కుంకుమతం రిపీట్ చేసుకోవారా నేను ముంచం ఉండగా అయిపో అలా వర్కౌట్ కాదు నేను అంటే ఈ ప్రొసీజర్స్ కొన్ని చూసి చెప్తున్నాను కాబట్టి అలా భగవద్గీతను అలా అధ్యయనం చేయటం వల్ల ఉపయోగం కాదు భగవద్గీత నేర్చుకున్నది పిసరంతైనా జీవితంలో ఆచరణలో పెట్టిందేదో అదే ఉపయోగపడుతుంది పూర్తి మెకానికల్గా రిపీట్ చేసి ఏమేమి ఎందుకు కనిపించారు సో దట్ ఇప్పుడు ఇప్పుడు కీర్తన చేసేప్పుడు కూడా ఇందుకే మెకానికల్గా తబలాను వైలిన్ను వేణా పెట్టేసి ఆర్కెస్ట్రా పెట్టేసి హడావిడి ఊరంతా వెంకటేట్లో హడావిడు చేసి రామరామా అనేస్తే ఏమవుతుంది అలాగే కాదు అక్కడ కూడా రామనామాన్ని మీరు కీర్తించే సమయంలో మీ మనస్సు పూర్తిగా అబ్జార్బ్ అయ్యి ఆ ధ్యాన స్థితి రామా తప్పింకే ఉండదు ద మైండ్ బికమ్స్ ద ఫీలింగ్ ఆఫ్ రామా అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ రిజాల్వ్ అటువంటి స్థితిని మీరు చెందితే అది అద్వయ స్థితి దాని నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ప్రారంభిస్తే అప్పుడు అది ఉపయోగపడుతుంది ఎవరితో ఊ ఉంటే తబళాలు హడాలు చేయడానికి ఉపయోగపడతాయి తప్ప దేనికి ఉపయోగపడతాయి అది తెలుస్తూ ఉంటుంది కూడా ఎలా తెలుస్తుంది అంటే ఇలాగంటే రిపిటేటివ్ అండ్ మెకానికల్ ప్రాసెస్లో మనం ఎన్ని సంవత్సరాలు చేసినా మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు అంతఃకరణ వికాసం ఏమీ ఉండదు అది మనకు తెలుస్తూ కాబట్టి అలా వర్కౌట్ కాదు ధ్యాన యోగము అన్నది ప్రాక్టికల్గా మనం టేకప్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తే అంతఃకరణ వికాసం నిర్మాణం అయిపోవాలంటే అలా క్రమంగా ప్రారంభంలో యోగా ప్రారంభంలో ప్రోగ్రెస్ తక్కువ ఉంటుంది స్లోగా ఉంటుంది క్రమంగా వికాసం బాగుంటుంది అని నేను ఇంతకుముందు మీకు మనవి చేశాను ఆ విధంగా మనకి ఉపయోగపడేట్లా మనం వర్కౌట్ చేయాలి ఇంకే నేను హెచ్చరిక కింద చేశాను సో రెండవది ధ్యాన యోగానికి అనుకూలమైన మిత జీవనము మూడవది సమదృష్టి అది ఉత్తమ ఫలం ధ్యాన యోగం యొక్క పరిపక్వ స్థితే సమదృష్టి ఇవి ధ్యానయోగంలో ఉండే మూడు అంశాలు ఈ మూడు సమదృష్టి అన్నది అవుట్కమ్ అది సాధ్యం అరూఢ స్థితి మిగతా రెండు కూడా ఆ స్థితికి తీసుకువెళ్ళేటువంటి సాధనము ధ్యానయోగము దీని గురించి మనం మాట్లాడుతున్నాము కాబట్టి సతం ప్రతి దినము కూడా సర్వదా యే సందర్భం కుదిరితే ఆ సందర్భంలో అన్ని సందర్భాల్లో కూడా అంతఃకరణాన్ని ఏకాగ్రం చేసే విధంగా సాధన చేయాల్సి ఉంటుంది తర్వాత రహసి ఏకాంతే గీతలో అలాగే బోధిస్తారు ఈశ్వరారాధన ఈశ్వర భక్తి అన్నది ఒక పబ్లిక్ షోగా కాకుండా ఒక ప్రైవేట్ కమ్యూనియన్గా దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది సో అంటే ఏకాంతంలో ఇంకా మూడో ఇంకొకటితోటి ఎవరితోటి సంబంధం లేదు అందరూ కలిసి చేసేదేమీ కాదు ఏకాంతంలో అలా ధ్యానం చేస్తారు అప్పుడు జ్వరం వచ్చిందనుకోండి ఆ జ్వర దుఃఖాన్ని అందరూ కలిసి అనుభవిస్తారా కలిసి ఏమో అనుభవించారు ఇంట్లో వాళ్ళు వాళ్ళ దాన్ని వాళ్ళు ఉంటారు దుర్గే కొంత సింపతి ఉంటుంది ఆల్ విల్ బి గేర్ కొంత హెల్ప్ కూడా ఉంటుంది బట్ అల్టిమేట్గా ఆ జ్వరం యొక్క దుఃఖాన్ని వీడే అనుభవించాలి తలపోట వచ్చింది అనుకోండి వీడే అనుభవించాలి ఎంత ఎగరవాళ్ళు ఎంత సహాయం చేసినా అదేవిధంగా ధ్యానం యొక్క ఆనందాన్ని కూడా తనకి తానే అనుభవానికి తెచ్చుకోవాలి ఈ ఆసక్తి సంసార ఆసక్తి ఉంటుండే మీ అండ్ మై ఫ్యామిలీ అనే ఆసక్తి ఆసక్తి అంత తీవ్రమైన ఆసక్తి అవసరం లేదు కించిత ఆసక్తితోటి కాలక్షేపం అయిపోతూ ఉంటుంది సంసారం నడిచిపోతూ తీవ్రమైన ఆసక్తి ఉండటం వల్ల కుటుంబం నడకకి అది ఆటంకం అవుతుంది తప్ప ఉపకారం ఏమి కాదు ఒక మహాత్ములు అంటారు బాగా ఆరోగ్యంగా ఎవరు ఉంటారు అంటే ఎవళ్ళైతే దేహం గురించి ఆరోగ్యం గురించి చాలా తక్కువ ఆలోచిస్తారో దాని గురించి మినిమం కన్సర్న్ పెట్టుకుంటారో వాళ్లే బాగా ఆరోగ్యంగా ఉంటారు ఎవరైతే దేహాన్ని గురించి ఎక్కువగా అలం చేసే ఆరోగ్యం గురించి ఎక్కువగా బెంగపెట్టుకుంటారో వాళ్ళ ఆరోగ్యం చాలా అద్భుతానంగా ఉంటుంది అనవు మహాత్మ కాబట్టి అలాగే ఆ కుటుంబం ఏమైపోతుందో కుటుంబ సభ్యులు ఏమైపోతారో వీళ్ళు ఏమైపోతారో వాళ్ళు ఏమైపోతారో అని ఆసక్తి పెట్టేసుకుంటే కుటుంబాలు హ్యాపీగా ఉండవు ఆ కారణంగా హ్యాపీగా ఉండవు హ్యాపీగా ఉండే సందర్భం వాటికి దుఃఖం ఉండే సందర్భం ఉంటుంది వాటి దారిని అవి నడుస్తూ ఉంటాయి మనకు వంతు కర్తవ్యాన్ని మనం చేయటం కొంత నిర్లిప్తంగా ఉండడం అభ్యాసం చేయాలి అది ధ్యానానికి చాలా అవసరం ధ్యాన యోగంలో ముందు అడుగు వేయటానికి చాలా అవసరం కాబట్టి ఏకాంతమునందు ఏకాంత సేవనం ఒంటరిగా ఉంటది కాదు అది ఏకాంతం సో ఇంగ్లీష్లో అయితే ఏకాకీ ఏకాంతం ఏమంటే మీరు ఎలా ఉన్నారంటే ఏకాంతంలో ఉన్నానండి అంటే హీ హీజ్ హ్యాపీ అని అర్థం ఏకాకీగా ఉన్నానండి అంటే రెండు ఉండడం చూసేదానికి ఒకలాగే ఉన్నా మీరు ఇప్పుడు ఏకాంతంలో ఉన్నారా ఏకాకీగా ఉన్నారా అంటే ఏకాంతంలో ఉన్నాము అని చెప్పగలగాలి నేను ఇంగ్లీష్లో కూడా అలాగంటారు ఐఎం ఎలోన్ అన్నదానికి ఐఎండ్లీ అన్నదానికి తేడా ఉంటుంది అలాగే అలవాట కాబట్టి ఏకాంతాన్ని ఆ ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకోవాలి లడ్డూ తింటే ఎంత బాగుంటుందో ఏకాంతంలో ఉంటే మనస్సుకి అంత బాగుంటుందో ఆ విధంగా ఎంజాయ్ అభ్యాసం చేయాలి ఏకాంతాన్ని ద్వేషించకూడదు సో ఓ సెల్ ఫోన్ ఒకటి పెట్టుకుని అస్తమాను దాన్ని నొక్కుతూ ఉండడం ఎగరవాళ్ళని డిస్టర్బ్ చేయడం దాన్ని నాన్లో పెట్టుకుని వాళ్ళ చేత డిస్టర్బ్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే డిస్టర్బ్ అయిపోతూ ఉండడం ఇలాంటివన్నీ తగ్గించాలి సెల్ ఫోన్ అన్నది ధ్యాన యోగానికి శత్రువు అది మంచిది కాదు కాబట్టి ల్యాండ్ ఫోన్ ఉంటే సరిపడుతుంది ఫోన్ అనవసరం అని మీరంటే నేను నేను తుమ్మను ఓకే అంటాను కానీ సెల్ ఫోన్ మటుకు ధ్యాన యోగానికి విరోధేది అది ఆన్లో పెట్టేసుకుని అలా జైలో పెట్టుకుంటే ఇంకా మీరు ధ్యానం ఏం చేస్తారు మీరు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు అది మోగుతుంది ఎవడో కదుపుతారు ఎవడో కదకపోతే ఇన్సూరెన్స్ తీసుకుంటారా అని ఫోన్ చేస్తారు అన్నయ్య ఇప్పుడు ఇన్సూరెన్స్ దగ్గరికి వచ్చినట్లు ఏకా అంటే కొంతమంది సెల్ ఫోన్ పెట్టుకోవడం ఉద్యోగ ధర్మం ఉంటుంది ఆ ఉద్యోగ ధర్మం అది వేరే సంకటం ఆ ఉద్యోగం టైంలో సెల్ ఫోన్ ఆన్లో పెట్టుకోవాలి లేకపోతే అది మర్యాద కాదు జీతం తీసుకుంటున్నందుకు మనం ధర్మాన్ని చేసే సందర్భం వేరు గిరి గుహాదౌ స్థిత సన్ సూచనగా చెప్పారు ఆ కాలాన్ని పెట్టాలని చెప్పారు ఆది శుద్ధం చేతను అటువంటి సందర్భం ఏదైనా ఉంటే అది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఒక ఏకాంత స్థానంలో ఉండి ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి భాష్యకర్లు అంటారు ఏకాకీ అసహాయ రహసి స్థిత ఏకాకీ చేతి విశేషణ సన్యాసి ఇంతవరకు చెప్పాను నాకు నాకు అలా గుర్తుంది ఇప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చింది సో స్పిరిట్ ఆఫ్ సన్యాస ఉండాలి అసలు ధ్యానం అంటే సన్యాసమే అది కూడా మీరు నేను చెప్పాను ధ్యానం అంటే సన్యాసం అలా విడిచిపెట్టేస్తూ వెళ్ళి దివింగ్ దట్ ఈస్ వాట్ ధ్యాన ఈజ్ సో ఇలా చూస్తూ ఉంటే ధ్యానం అనిపించకూడదు కలు మూసుకున్నారనుకోండి గివా అయిపోయిందంటే త్యాగం చేసేసాను ఫిజికల్గా మీరు చేయాల్సిందేం లేదు ఇప్పటికిప్పుడు నేను ఎలా కలు మూసుకుంటే ఓవర్ నేను మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా సన్యాసం చేసేసాను ఇంకపోతే దేహాభిమానం ఉంటుంది దాన్ని త్యాగం చేసేస్తాను మనస్సు ఉంటుంది మనస్సులో ఏవో సంకల్ప వికల్పాలు పుడుతూ ఉంటాయి వాటిని అన్నింటినీ త్యాగం చేసేస్తాను డ్రాప్ చేసేస్తాను యొక్క చలన అంతా కూడా డ్రాప్ చేసేస్తాను చేసేస్తే ఇంకా అల్టిమేట్గా ఏం మిగులు ఉంటాను నేను మిగులుంటాను ఈ పై నుంచి వచ్చినవన్నీ కూడా పోతాయి అవుతాయి సంకల్ప వికల్పాలు పైనుంచి వచ్చినవే ఆత్మస్వరూపంలో భాగం కాదు దేహము స్వరూపంలో భాగం కాదు చుట్టూ మీ అండ్ మైన్ ఇది నాది అది నాది ఈ సంసారము ఇది కూడా స్వరూపంలో భాగం కాదు ఇవేమి స్వరూపంలో భాగం కాదు స్వరూపంలో భాగం కాని వాటిని వెంటనే నెత్తి నెత్తుకుని వీడేమో అజ్ఞానంతో దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు ఆ వెరువునంతా వదిలించేసుకుని తా తనకు తానుగా తానై ఉండుట దాన్ని ధ్యానం సో దట్ ఈస్ ది ధ్యాన ఈజ్ సన్యాస దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ సన్యాస సో చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ అనే ఒక సూత్రం ఒకటి సంసారాన్ని త్యాగం చేయటం అంటే చిత్తంలో త్యాగం చేయటం మానసికంగా డ్రాప్ చేసేయటం తప్ప ఫిజికల్గా చేసి ఏమే ఉండదు సో ఆ విషయాన్ని కూడా మనం చూసి ఉన్నాము యత చిత్తాత్మా చిత్తమంతఃకరణం ఆత్మాహతాత్మా శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తున్నారు భాష్యకారులు ఏకాకీ యత చిత్తాత్మా యత అంటే సంయత నియంత్రించబడినా కమాండ్ చేయబడినా అంటే వశము చేసుకొనబడినా చూడండి మనం ఎలా జీవిస్తామంటే దేహంతో తాదాత్మ్యాన్ని చెంది దేహము యొక్క డిమాండ్స్ దేహము యొక్క అదుపాజ్ఞలలో మనం బతుకుతూ ఉంటాం దేహం కూర్చోమంటే కూర్చుంటాం నిలబడమంటే నిలబడతాం దేహము సోఫా కావాలంటే సోఫా ప్రొవైడ్ చేస్తాం దేహం భోజనం కావాలంటే భోజనం ఇస్తాం దేహం కాఫీ కావాలంటున్నాం కాఫీ ఇస్తాము ఆల్రెడీ ఒకసారి అఫై తాగడం అయింది కదా అంటే కాదు ఇంకోసారి కావాలంటుంది ఇంకోసారి కాఫీ ఇస్తాము ఈ లోపల చాక్యులెట్ కనబడితే అది కావాలంటుంది ఏది కనబడితే అది కావాలంటూ ఉంటుంది దేహం అవన్నీ దేహానికి ఇస్తూ ఉండటం ఇదో పని మొత్తం జీవితం అంతా ఇలా నడుస్తూ ఉంటుంది ఇదో పెద్ద కార్యక్రమం సో షాపింగ్కి వెళ్ళి ఏమిటంటే ఏం షాపింగ్ చేస్తారంటే దేహం ఏవేవో కావాలని అడుగుతూ ఉంటుంది అవన్నీ షాప్ చేస్తూ దేహం ఏమంటుందంటే ఈ పెర్ఫ్యూమ్ కావాలని అడుగుతుంది అది కొనే దేహానికి పట్టిస్తూ ఉండటం ఏమవుతుంది ఇప్పుడు చందనం ఉందనుకోండి చందనం అలాగ గూట్లో పెట్టారనుకోండి గూట్లో అంటే అదే ఇంట్లో ఆ షెల్ఫ్లో పెట్టుకుంటే ఏడాది కాదు మూడేళ్ళు కాదు ఐదేళ్ళు అయినా అలా స్వచ్ఛంగా పరిమళంతో అలాగే ఉంటుంది ఏమీ అవదు అదే చందనం ఇంత ముద్ద తీసి దేహానికి పట్టిస్తే పావు గంట తర్వాత చెవట వాసన వేస్తుంది అది దాని పరిస్థితి దాని అంతటా దాన్ని వదిలేస్తే ఐదేళ్లైనా సుగంధంగానే ఉంటుంది పడవుతాయి దాంట్లో పడేది ఏమి కాబట్టి ఏమిటి ఊరికే దేహం యొక్క అదుపాత్యంలో బతకూడదు దేహాన్ని మన వశంలోకి తీసుకోవాలి అది ధ్యానం అంటే సాధారణంగా సోఫాలో కూర్చున్నారనుకోండి మీ వశంలో దేహం ఉంటుందా దేహం వశంలో మీరు ఉంటారా దేహం వశంలో మనం ఉంటాం మీ వశంలో దేహం ఉందా దేహం వశంలో మీరుంటారా దేహం వశంలో మీరు ఉంటారు సో ఈ విధంగా సర్వ సర్వ సందర్భాలలో దేహం యొక్క వశయంలో మనం ఉంటాం మనం జీవిస్తూ ఉంటాం ఈ పరిస్థితిని మార్చాలి దీన్ని రివర్స్ చేయాలి ఎలా రివర్స్ చేస్తారు అంటే ఇక ఇలా ఏకాంతంగా ఉండి కళ్ళు మూసుకొని హాఫ్ హాఫ్ క్లోజ్డ్ ఐస్ తోటి ఇలా నిటారుగా కూర్చుని ఇప్పుడు అలా చేస్తే చాలు వెంటనే దేహం వశంలో కూర్చుంది ఆసనము అంటే అదే అర్థం ఆసనము అంటే దేహం యొక్క వశంలో తానుండడం కాకుండా దేహాన్ని తన వశంలోకి తెచ్చుకునే ప్రక్రియకే ఆసనము అని పేరు యత చిత్త ఆత్మ ఆత్మ అంటే దేహం అక్కడ ఇంకా మనస్సు సాధారణంగా మనము మనస్సు యొక్క వశంలో బతుకుతూ ఉంటాం మనస్సు ఎలా చెప్తే అలా బతుకుతూ ఉంటాం ఇసు ఓ మహాత్ములు అన్నారు యూ బీ ఎట్లీస్ట్ ఇన్ వన్ కింగ్డమ్ దట్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ యువర్ మైండ్ అన్నారు కనీసం ఒక్క చోట నువ్వు మహారాజులాగా బ్రతుకు ఒక్క ఇంట్లో మహారాజు వీడు ఎలాగో కాదు వీడి మాట ఎవబడో విండు రోడ్డు మీదకి వెళ్తే మహారాజు వీడు ఎలాగే కాదు వీడి మాట ఎవ్వడే విండు కారులో వెళ్తే మీరు హార్న్ కొడితే వాడు తప్పుకోని కూడా తప్పకూడదు ఏదైనా ఒక ఎద్దు లేకపోతే ఆవో ఉంటే హార్న్ కొడితే అది కంగారు కూడా జరుగుతుందేమో కాని మనుషులు అసలు కూడా తప్పుకోరు వీడి మాట ఎవరూ వినరు హార్ను కొట్టడం అంటే అర్థం ఏంటి అయినా నేను అది పోదావనుకుంటున్నాను రా తప్పుకోరా అని దానికి అర్థం ఎవరు వినరు చిన్న పిల్లలు కూడా వినరు వీడి మాట కొట్టుకు వెళితే వీడి మాట ఎవడు వింటాడు ఏమా వంకాయలు ఎంత అంటే రూపాయలు అంటే ఏమా అని అనబోతుంటే ఆ కొల్లా వెళ్ళవ పంతులు అంటున్నారు వెంటనే ఒక కేజీ అనుకుండగా బేరం ఆడడానికి ప్రయత్నిస్తే కోపడుతున్నాడు ఎందుకమ్మా అలా పోడుతున్నాం అంటే తీరుకు కాబట్టి మన మాట వినేవాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో కూడితే భ్రమ ఎవరో కొంతమంది వింటున్నారని భ్రమ ఆఫీసులో వింటున్నారు ఎవరు వింటారు ఆఫీసులో ఎవరు వింటారు ఈ వీడి మాట వినకపోతే జీవితం రాదేమో అనేంతటి బలమైన భయం ఒకటి పెట్టగలిగితే మీరు వింటారు అయితే వింటారు ఫోన్లో ఇద్దరు మనకు ఎందుకు వచ్చిందిలే అని కొద్ది గొప్ప వింటే వినాలంటే కాబట్టి మన మాటలు ఎనివో లేవు హళ్ళు లేవు ఏమీ నష్టం లేదు ఏమీ ప్రాబ్లం లేదు బి ఎన్ వన్ ప్లేస్ వెరీస్ ఎన్ అఫ్ వెరీస్ దాట్ బి ఎన్ ది కింగ్డమ్ ఆఫ్ ది మైండ్ మనస్సు నిరంతరంగా సంకల్ప వికల్పాలను సృష్టిస్తూ ఉంటుందే అక్కడ బి ఎ కింగ్ దే అంటే మనస్సు మన వశంలో ఉండాలి మన వశ మనం మనస్సు యొక్క వశంలో ఉండరాదు దీన్ని యథ చిత్తాత్మ సో అంటే ఏకాగ్రత సిద్ధించాలి ఎంతటి ఏకాగ్రత సిద్ధించాలి అంటే మీరు అభ్యాసం చేస్తే వస్తుంది ఏకాగ్రత దీనికి దత్తాత్రేయ గీత ఏ ఉద్ధవ గీతలో భాగమైన దత్తాత్రేయ చెప్పారు ఇషుకారుడు దృష్టాంతం చెప్పారు దత్తాత్రేయ మహర్షి మార్కెట్ వ్యూజ్లో నడిచి వెళ్తున్నారు విదేహ నగరంలో నడిచి వెళ్తుంటే అక్కడ ఇషుకారుడు కనపడ్డాడు ఇషుకారుడు అంటే బాణాలు తయారు చేసేవాడు అంటే ఆధునిక కాలంలో చెప్పాలంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఈ కొలిమిలో మెటల్ని కాల్చి సాగ తీసి దాన్ని చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ తీసేవా ఇష్యూ కాదు అతను ఆ బాణము అలా కరెక్ట్గా వంకర టెంకరగా ఉండకూడదు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయి ఉండాలి ఆ బాణం అది కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలి అగ్రము అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అంతేగాని వంకరగా ఉందనుకోండి ఇలా ఇటు ఇటు ఇటు పెడితే అటుకో ఇట్లా ఉండకూడదు ఆ బాణము అన్ని విధాల బ్యాలెన్స్డ్గా సిమెట్రిక్గా ఉండాలి అది తయారు చేస్తున్నాడు అక్కడ అలా జాగ్రత్తగా కాల్చి చుట్టుతో కొట్టి దాన్ని సాగతీసి తయారు చేసుకుంటున్నాడు ఈ లోపల అతని షాపు ముందు మహారాజు యొక్క ఎంటురాజ్ కేవల్ కేడ్ అంటే ఆయన బాడీ తర్వాత మహారాజు యొక్క కారు ఆయన కారు ముందు పది ఆయన కారు వెనకాల పది రథం రథాలు ఆ రోజుల్లో సో పెద్ద జనాభా వెయ్యి వెళ్ళారు మహారాజు అంటే ఒక్కడో వెళ్ళదు కదా ఇంతమంది వెళ్ళారు అయినా ఈ తగాడు కన్నెత్తి అతికేసి చూడలేదు చూసి కూడా చూడలేదు ఈ పనిలోనే ఉన్నాడు దత్తాత్రేయ మహర్షి ఇదంతా గమనిస్తున్నాడు మహారాజు యొక్క పరివారం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల ఈ బాణం పూర్తయింది తయారు చేయడం పక్కన పెట్టాడు వెళ్ళి పలకరించి హెమో ఇప్పుడు ఇలాగా ఎవరో వెళ్ళారో గమనించావా అని అడిగారు అయితే లేదు ఇప్పుడు మహారాజు యొక్క పరివారం ఇటే వెళ్ళిందంటే నేను చూడలేదన్నాడు దానిని బట్టి ఇషుకారుడు అతన్ని బట్టి ఓహో చిత్త ఏకాగ్రతంటే ఇలా ఉండాలన్నమాట అని నేను నేర్చుకున్నాను అని అంటాడు దత్తాత్రేయ మహర్షి సో ఆ విధంగా చిత్తము ఏకాగ్రము చేసినప్పుడు అటువంటి స్థితి వస్తుంది అభ్యాస బలం వస్తుంది నా జ్ఞాతము శల్యము ధృతం అని ఒక ఆయనకి ఓ శల్యం అంటే ఇనక మేకో ఏదో కాల్లో దిగింది బై మిస్టేక్ దిగింది కాల్లోనో చేతిలోనో ఎక్కడో దిగింది ఒక వెనక ముక్క అది తీర్దామంటే దాన్ని ముట్టుకుని తీసేయాలి కదా తీర్దామంటే విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది తీరడం అసంభవం అయిపోతుంది అలా ఉండిపోయాడు ఆయన అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు ఏం చేశారంటే వన్ అండి డాక్టర్ గారిని పిలుద్దాం డాక్టర్ గారు వచ్చి తీస్తారు అని చెప్పారు ఆయనకి ఆయన సరే అన్నాడు అది కొంచెం నొప్పి తగ్గినట్టు అనిపించింది అప్పుడు ఆయన ధ్యానంలో కూర్చున్నారు ధ్యానంలో కూర్చుంటే ఓ భక్తుడు వెళ్ళి జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి ఆ చెయ్యిని ఇలాగ తిప్పి ఆ శల్యాన్ని పట్ల లాగేసిన తర్వాత ఆయన కొంతసేపటి కళ్ళు తెరిచి చూశాడు ఇది శల్యం పోయిందంటే అంటే అతను చెప్పే ఏకాగ్రత ఎంత గట్టిగా ఉందంటే ఈ శల్యాన్ని లాగేసిన సంగతి కూడా ఆయనకు తెలియదు అలా అంత ఏకాగ్రతని మనం తీసుకురావచ్చు సో ఊరికే అలా దృష్టాంతంగా ఒక హై పాయింట్ ఆఫ్ మెడిటేషన్ దృష్టాంతంగా చెప్పాము సో ఆ విధంగా మనము సాధన చేసి మనం చేయాల్సి ఉంటుంది రహస్య స్థిత ఈ ధ్యానం అనేది ఎలా చేయాల్సి ఉంటుందంటే నిలబడి కూర్చుని స్థిరంగా ఉండి చేయాల్సి ఉంటుంది ఇలా ఇలా ఊరితో ధ్యానం చేయటం లేకపోతే ఏదో కదులతో ధ్యానం చేయటం లే ఇలా ఊగిపోతూ ధ్యానం చేయడం ఇలాంటి వేషాలు ఏం పనికిరావు అది అశాస్త్రీయములైన పద్ధతులు ఎవరు ఎవరు ఏదో చేస్తూ ఉంటారు అదేం పద్ధతి సో ధ్యానాన్ని ఏకాంతంలో ఉండి చేయాలి నాట్ వాకింగ్ నడిచేప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ కథది సో ఇలా కూర్చునే చేయాల్సి ఉంటుంది పడుకున్నప్పుడు పడుకోవడం ఇప్పుడు రాత్రి నిద్రపోయే ముందు ధ్యానం చేయాలనుకుంటే తరగడా పెట్టుకుని రెండు తరగడాలు పెట్టుకుని కాళ్ళ కింద కూడా తరగడా పెట్టుకుని ఈశ్వరాన్ని ధ్యానం అలా వర్కౌట్ కాదు అది చక్కగా లేచి కూర్చుని ధ్యానం చేసేసుకుని అప్పుడు వెళ్ళి పడుకోవడం ఇంక పడుకున్న తర్వాత ధ్యానం అక్కర్లేదు ధ్యానం అనేది కూర్చుని ఏకాగ్రంగా మనస్సు పెట్టి చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ సాధన ఈ ధ్యానాన్ని చేసేదానికి యొక్క చిత్తాత్మ దాని గురించి చెప్తున్నాను సో ఈ ధ్యానాన్ని చేసి చేసేదానికి మన మనస్సు అనేక రకాల వంకల్ వంకలు అంటారు పెడుతుంది అంటే ఇలాగా హైదరాబాద్లో ఉంటే ధ్యానం బాగా మనం కనుక హరిద్వారం వెళ్ళిపోతే మంచిగా జరుగుతుంది ధ్యానం అని మనస్సు పెడుతుంది అలాంటి కాబట్టి మీరు హరిద్వారం వెళ్ళండి ఏమీ తప్పలేదు నేను హరిద్వారం వెళ్ళట్లేదు అని చెప్పట్లేదు కానీ ఈవేళ మీరు ధ్యానం చేయడానికి హరిద్వారం వెళ్ళడానికి సంబంధం లేదు మీరు ధ్యానం చేయదలుచుకుంటే ఇప్పుడు ఇక్కడ చేసేటంటే అంతేగాని పెట్టేటువంటి ఈ రకమైన వంకలు మనం వంక తెలుగులో పదప్రయోగం సో ఇటువంటి డిస్ట్రాక్షన్స్ పెడుతుంది మనస్సు వాటిని మీరు పట్టించుకోవద్దు హిమాలయాస్కి వెళ్తే ధ్యానం జరుగుతుందనో లేకపోతే మీరు సాయంకాలం రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయాలనిపించింది అనుకోండి సరే కానీ పొద్దున్న ఫ్రెష్గా స్నానం చేసి ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తామనిపిస్తుంది మనస్సు అలా అయితే పొద్దున్న ఫ్రెష్గా స్నానం చేసి ఎలాగో చేయాలి ఇప్పుడు పడుకునే ముందు ధ్యానం చేయాలంటే అంటే ఎక్కడ ఉన్నారో అక్కడ ఎప్పుడు ఉన్నారో అప్పుడు అదే ధ్యానానికి తగ్గ సమయము ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి తర్వాత ధ్యాన యోగం యొక్క ప్రయోజనము విషయంలో కూడా స్పష్టమైన కల్పన ఉండాలి ఏవో మహిమలు ట్రిక్కులు మ్యాజిక్లు వాటి కోసం కాదు ధ్యానం చేయడం లేదా లెబిటేషన్ ఫ్లయింగ్ ఇలా కూర్చుంటే అలా గాల్లో తేలడం కోసం అందుకోసం కాదు ధ్యానం చేయడం అలాంటి పిచ్చి పిచ్చి చేయనక్కర్లేదు ఎందుకు అనవసరం కదా సో ధ్యాన యోగాన్ని అనుష్ఠించేది దేనికి అంటే సమదృష్టి కోసమే తప్ప మరేది కాదు ఓ మహాత్ముడు ఒక మంచి విద్వాంసుడి దగ్గర వాళ్ళ అబ్బాయి ఉండేవాడు అతను నేను హిమాలయాస్కి పోయి నేను కొన్ని ధ్యాన సిద్ధులు పొందొస్తానని చెప్పేసి బయలుదేరాడు బయలుదేరితే తండ్రి ఎందుకు హిమాలయాస్కి ఎందుకు నువ్వు ఇంటి దగ్గర ఉండి చక్కగా శాస్త్రం అంతా అధ్యయనం చేయాల్సింది పోయి హిమాలయాస్కి ఏం చేస్తాము అని అంటే విన్నాడు కాదు వెళ్ళిపోయాడు హిమాలయాస్లో ఐదేళ్ళు ఆరేళ్ళో గుహల్లోనో ఎక్కడో ఏవో తపస్సులో ఏవో చేశాడు ఈ సైడో మానాడో ఈ మామూలుగా లోకంలోకి వచ్చి చెప్తారు తపస్సు చేసుకుని అక్కడే ఉండిపోదామండి లోకంలోకి ఎందుకు ఏదో ఇదంతా కూడా ఇలా ఉంటుందంటే సో వెనక్కి వచ్చారు వీళ్ళ ఇంటికి వెళ్ళి దారిలో ఒక కాలం ఒకటి ఉంది ఆ కాలం కొన్ని దాటడానికి బల్లకట్టు అని ఒకటి ఉంటుంది దాని మీద ఎక్కితే ఇట్ల నుంచోట్టు తీసుకెళ్తాడు ఒక అణా పుచ్చుకుంటాడు అణా ఇచ్చేస్తే వెళ్ళగట్ట అనా లేదనుకోండి ఈసారి కలిసినప్పుడు ఇస్తాను బాయ్ అంటే సరేనండి బాబాయ్ అంటాడు కూడా కాబట్టి అదు కూడా పెట్టదు కాబట్టి కొంతమంది అరుగు పెట్టి ఇవ్వకూడాను అయినా సరే దాటిస్తూ ఉంటాడు అతను సో అతని వృత్తి ఇటు నుంచెట్టు అటునుంచేట్టు దాటించుటాం ఈ బళ్ళకట్టు మీద ఇతను ఏం చేశాడు నీటి మీద నడిచే సిద్ధి సంపాదించకొచ్చాడు సో ఆ బళ్ళకట్టు అతను ఇలాంటి బల్లకట్టు మీద ఎక్కకుండగా పక్క నుంచి నడిచి వచ్చేసాడు నాన్నగారు దగ్గరకు వచ్చి దండం పెడితే నాన్న వచ్చావా ఐదారు ఏళ్ళకి తర్వాత వచ్చావు చాలా సంతోషం నువ్వు ఏదో గొప్ప విషయాలు సాధించుంటావేమోలే అని అంటారా ఆయన అలా ఎప్పుడైతే అంటారో అంతనే ఇతను అంటాడు నాన్నగారు ఇప్పుడు నేను ఎలా వచ్చాననుకుంటున్నారు మన కాలువ దాట ఉంటాం కదా బల్లకట్టు మీద నేను దాని మీద నడిచి వచ్చేసాను అని అంటాడు అంటే అప్పుడు నాన్నగారు అంటారా ఐదు సంవత్సరాలు హిమాలయాల్లో నువ్వు తపస్సు చేసి శాసించింది ఏమిటి ఒక అనా అతనికి ఇచ్చేస్తే ఏ పని అయిపోతుందో దానికోసం ఒక అనా ఖర్చు పెట్టి దానికోసం ఐదు సంవత్సరాలు నువ్వు తపస్సు చేసావా దీనికోసం అంత వేస్ట్ చేసేవా నేను అంత వేస్ట్ చేయకుండా ఒక అనా ఇచ్చిస్తే నా పని అయిపోతూ ఉంటుంది అని కాబట్టి ఈ ధ్యానయోగము అనేది ఇటువంటి మ్యాజిక్ల కోసం ఏవో మహిమల కోసం వాటి కోసం కాదు ఇప్పుడు చెప్పిన మాటే చెప్తున్నాను అత్యున్నతమైన ఆకాంక్ష ఏమిటంటే సమదృష్టి కోసం తర్వాత ధ్యాన యోగాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము ఆత్మవిశుద్ధయే సో అంతఃకరణ శుద్ధి బుద్ధి నిర్మాణము ఆ సమదృష్టి అంతఃకరణంలో ఉండే కాలుష్యాలను తొలగించి దాని ఎందు సమదృష్టిని నిర్మాణం చేయాలి అటువంటి నిర్మాణం కోసము మనం ధ్యాన యోగాన్ని చేస్తున్నాం ఇది ఎవరికి వాడు చాలా జాగ్రత్తగా సాధన చేసి నిర్మాణం చేసుకోవాల్సిన విషయం సాధన కానీ కొంతమంది ఏం చేస్తారంటే మనం ఇదంతా ఎక్కడ చేస్తాము ఆయన ఎవరో ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఎత్తుని చేపెడితే ఆయన శరీరంలోని మన శరీరంలో కరెంటు పాస్ అయిపోయి మనకు అన్నీ సిద్ధించేస్తాయి మనం ఆయనకు చెక్కురాశిచ్చేస్తే సరిపడుతుంది ఆ తర్వాత దక్షిణ అని అని ఇలాగంటే భ్రమలో కొంతమంది ఉంటారు దీనికి ఒక అందమైన పేరుంది అదేమిటంటే శక్తిపాతము అనే పేరుంది ఇట్ ఈస్ ఆల్ బోగస్ దో సచ్ థింగ్ శక్తిపాతం ఇదేమో ఎలక్ట్రిసిటీ కాదు ఇది ఎలక్ట్రిసిటీని చూసి పెట్టారు ఎలక్ట్రిసిటీ ఏమవుతుందంటే ఆ లైవ్ వైర్ కనుక దీనికి తగిలించారనుకోండి ఏమవుతుంది ఆ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అలాగే నేను మీ నెత్తి మీద చేపెట్టేస్తే ఏదో పాస్ అయిపోతుంది ఏమిటి పాస్ అవుతుంది ఎలక్ట్రిసిటీ జడం అలాగేమీ పాస్ కాదు కాబట్టి మీరు ధ్యానం చేసి ఇలాంటి షార్ట్ కట్స్ ఏమీ లేవు ధ్యానం చేయాలంటే తెల్లవారు సౌండ్ లేవాలి ఇలా కూర్చోవాలి వశం చేసుకోవాలి ఇవేం అక్కర్లేకుండా ఆయనకు డబ్బులు ఇచ్చేస్తే ఆయన నెత్తిమీ చేపెట్టేస్తే అయిపోతుంది అని అలా అయిపోతుందని ఆయన చెప్పినా మీరు నమ్మకూడదు మీరు వివేకాన్ని ప్రదర్శించి ఇలాగ ఈ విధంగా అతిథి ఇదంతా కూడా ఒక ప్రతారణ తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు మొత్తానికి ఒకప్పుడు తెలిసి చేస్తే మరీ అన్యాయం ఒకప్పుడు తెలియక వాళ్ళే భ్రమపడి స్వయం కన్ఫ్యూజ్డ్ పరాను కన్ఫ్యూజ్ అయ్యి తాము కన్ఫ్యూజ్ అయిపోయి ఇతరులను కన్ఫ్యూజ్ చేసేటువంటి విధంగా సమాజంలో నడుస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా వివేకంతో త్రోసికొచ్చి తాను స్వయంగా ధ్యానాన్ని నిర్మాణం చేసుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నెత్తిమీర చే వేసేటంటే ఆరోగ్యం వచ్చి వస్తుందంటే క్యా బాత హే ఇలాంటి భ్రమలు పుష్టికరమైన ఆహారం మితమైన ఆహారం యోగ్యమైన ఆహారం తినడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం దేహాన్ని కండిషన్లో పెట్టుకోవటం అలా ఆరోగ్యంగా ఉంటుంది కానీ అక్కడ ఎక్కడో జలపాతం ఒకటి పడుతూ ఉంటుంది దానికెందుకు కూర్చుంటే ఆరోగ్యం వచ్చేస్తుందని వీడేమో భోజనం మీద ఏ నియమం లేకుండా పాటు బెల్లిలాగా తయారు చేసి అక్కడ దానికన్నా కూర్చుంటే ఏమవుతుంది ఒంటి మీద ఆ పూట పట్టిన మతిని తోతుంది మళ్ళీ మామూలుగా ఇంత గురించి ఏదైనా సల్ఫర్ స్ప్రింగ్ సాల్వి బాడీకి ఉన్నటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి ఒకప్పుడు లేనివి వస్తాయి కూడా అంచేత ఇదంతా కూడా వ్యామోహం తప్ప మరొక ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ లైక్ దాట్ మీకు హెల్త్ కావాలంటే హెల్త్ ప్రిన్సిపల్స్ ప్రకారం లాస్ ఆఫ్ నేచర్ ఉంటుంది దాని ప్రకారం చక్కగా ఆరోగ్యకరంగా మీరు జీవిస్తే హెల్త్ ఉంటుంది లేకపోతే ఉండదు అంతే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అలాగే మనస్సు కూడా కాబట్టి ఈ విషయాలన్నిటినీ మనం గుర్తుపెట్టుకుని సో యథ చిప్తాత్మ ఇంకా రెండు పదాలు మిగిలే నిరాశీ ఆశీహ్ అంటే ఆశీర్వచనం కాదు ఆశీ అనే పదానికి ఆశీర్వచనం అర్థం ఉంది కానీ మరో అర్థం కూడా ఉంది లోకంలో చాలామందికి తెలియని అర్థం ఒకటి శాస్త్రంలో తరచుగా వాడే అర్థం కామన అనర్థం కోరికలు నిరాశీ అంటే నిష్కామ అనర్థం శంకరులు ఏమంటున్నారు అదే అంటున్నారు అందము నిరాశీ విగత కృష్ణ ఎప్పుడు కూడా మనస్సుకి ఏకాగ్రత రాకుండా అడ్డుపడి ఏమిటంటే కామన భయము డిజైర్ అండ్ ఫియర్స్ రెండే ఇంక మూడోది లేదు కామన భయము ఏమంటే ఈ రెండుని కూడా మీరు ఫర్దర్ గా మీరు డిస్టిల్ చేయగలిగితే ప్రతి భయానికి మూలంలో ఒక కామన ఉంటుంది కామన లేకుండగా భయం ఉండదు ఉదాహరణకి మృత్యు భయం ఉందనుకోండి నేను ఎక్కువ కాలం బతకాలి అనే కామన ఉండబట్టి మృత్యుభయం ఉంటుంది లేదంటే మృత్యుభయం ఉండదు అంత సింపుల్ కాబట్టి మీకు కామన లేకపోతే భయం ఉండదు కనుక భ రెండి రెండని వాస్తవంలో అది ఒకటే కామన కామన ఉండరాదు కామన ఉండరాదు అంటే డిజైర్స్ అని అంటారు కానీ దాంట్లోనే షేడ్స్ ఉంటాయి చిన్న ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి అది కూడా కామనే అవుతుంది యాంటిసిపేషన్ ఎక్స్పెక్టేషన్ డిజైర్లో షేడ్స్ అవన్నీ కూడా అవి కూడా ఉండరాదు ఈ మాట నేను చెప్పినప్పుడు మీకు అనిపించవచ్చు ఏమిటి ఇలా మాట్లాడతాడు మీరు దయచేసి ఓపెన్ మైండ్ తోటి ఉండండి ఎప్పుడు కూడా శాస్త్రంలో చెప్పిన మాట నేను మీకు చెప్తున్నా కానీ ఏదో గాలివాటంగా చెప్తున్న మాట కాదు యూ షుడ్ హ్యావ్ ఓపెన్ మైండ్ కామన్ లేకుండా బతుకెళ్ళా గడుస్తుందని మీరు అనుకోద్దు నేను ఒకసారి స్వామి రామ్ సుఖదాస్జీ మహారాజు యొక్క సత్సంగంలో పాల్గొన్నా అప్పుడు ఒక భక్తుడు అడిగాడు మహారాజ్ ఆయన నిష్కామ భక్తి యోగాన్ని బాగా ప్రచారం చేస్తూ ఉండేవాడు చాలా గొప్ప మహాత్ముడు ఆయన సో ఆయన అడిగారు మహారాజ్ కామన లేకుండా బ్రతుకలా గడుస్తుందండి అని అడిగారు అడిగితే బ్రతుక్కి కామన ఎందుకు రాటీ కపడా మకాన్ ఉండాలి కానీ కామన ఏం చేసుకుంటావు కామనలు స్మూద్గా సాఫీగా గడి గడిచే జీవితాన్ని చెరగొట్టేందుకు పనికి తప్పిస్తే కామనల వల్ల ఏమి సుఖం లభించదు నీకు జీవించటానికి కావాలి రొటీ కప్పుడ మక్క భోజనం కావాలి వస్త్రధారణం కావాలి ఎండలోనూ వర్షంలోనూ కూర్చోలేం కదా రోడ్డు పక్కన బతకడానికి కష్టం కదా కాబట్టి ఒక తల దాచుకుందుకు ఒక గూడు కావాలి అవి కావాలి కానీ కామన్ ఎందుకు డిజైర్స్ ఏం చేసుకుంటాం కాబట్టి డిజైర్స్ అనవసరం మామూలుగా ఏ డిజైరు లేకుండా హ్యాపీగా బ్రతకచ్చు ఇప్పుడు పొద్దున్న ఒక డిజైర్ వచ్చింది మీకు ఏమంటే మధ్యాహ్నానికి ఆ డిజైరు ఫుల్ఫిల్ చేసుకున్నారు మళ్ళీ ఇంకో డిజైర్ వచ్చింది సాయంకాలానికి ఈ మొదటి డిజైర్కి రెండో డిజైర్కి మధ్యలో మీరు ఎలా ఉన్నారో ప్రశాంతంగా ఉన్నారా లేకపోతే బతుకుంటా గన గడుగుడైపోయిందా ఏమీ కాలేదు బిట్వీన్ టూ డిజైర్స్ హౌ వర్ యూ యు ఆర్ హ్యాపీ రాత్రి పడుకున్నారు ఏ డిజైర్స్ అన్ని కూడా విలీనమైపోయాయి మొన్నటి పోతే లేవగానే మళ్ళీ డిజైర్స్ వచ్చేసాయి ఈ మధ్యలో మీరు హ్యాపీగా ఉన్నారా అన్ హ్యాపీగా ఉన్నారా హ్యాపీగానే ఉన్నారు కదా కాబట్టి హ్యాపీగా జీవించడానికి డిజైర్స్ ఉండాలని ఇంకెక్కడ భ్రమిది ఇంత భ్రమిదే కానీ ఇంకోటం లేదు ఏ డిజైరు ఉండక్కర్లేదు ఎనీ డిజైర్ ఎనీ డిజైన్ సో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యవాత్మ నా తుష్ట స్థితప్రజ్ఞస్తే సో స్థితప్రజ్ఞ లక్షణాల్లో మొట్టమొదటి శ్లోకమే మనస్సులో పుడుతూ ఉంటాయి అలా సంకల్ప రూపాలుగా పుడుతూ ఉంటాయి కామనలు ఈ కామనలు అన్ని అన్నిటినీ త్యాగం చేసేసి కూర్చో జస్ట్ బీ అంటే డోంట్ ఎవర్ డిజైర్ ఎనీథింగ్ జస్ట్ బి మనిషి వస్తున్నాడు అనుకోండి ఇదో వీడు వస్తున్నాడు ఏదైనా తీసుకొచ్చాడేమో అంటే దాన్ని యాంటిసిపేషన్ ఎక్స్పెక్టేషన్ అని వాడు వచ్చి దండం పెట్టి ఏమీ తీసుకురాకుండా ఉత్తిలతోటి వచ్చాడు అప్పుడు ఏమైపోయింది మీకు మనస్సు ఇప్పుడు ఒక విఘాతం కలిగినట్టయిపోతుంది అవుతుందంటారా అవుదంటారా సపోజ్ మనిషి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు మనిషిని చూశారు ఓ నవ్వులు అవ్వరు ప్రేమగా చూశారు ఏ నో ఎక్స్పెక్టేషన్ అప్పుడు ఏమవుతుంది అతను తెచ్చాడా తేలేదా అనే మాటే ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా సంసారం గే చూస్తో ఇది నాకు కావాలి అది నాకు కావాలి అనే డిజైర్సు ఇది వస్తే బాగుండను అది పోతే బాగుండును అనే యాంటిసిపేషన్సు అవన్నీ కూడా పొరపాటు దానివల్ల మీరు నిరుత్సాహపడిపోతారు అంతకంది ఇంకేం లేదు డిజపాయింట్మెంట్ అని అంటారు అపాయింట్మెంట్ ఉంటే డిజపాయింట్మెంట్ ఉంటుంది అపాయింట్మెంటే లేకపోతే డిసపాయింట్మెంట్ ఉండదు తెలివినో డిసప్పాయింట్మెంట్ కాబట్టి డిసప్పాయింట్మెంట్ జీవితంలో అవాయిడ్ చేసే ఒకే ఒక ఉపాయం ఏమిటంటే అపాయింట్మెంట్ లేకుండా చేసేసుకుంటాం కానీ మనం ఏం చేస్తాం కుచ్చడు కోరికలు పెట్టుకుంటాం పెట్టుకుని ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు మన కోరికలకి అనుకూలించాలి కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది వాళ్ళ కోరికలు వాళ్ళకుంటాయి కాన్ఫ్లిక్ట్ అలాగే వస్తుంది ఏ సమాజం మన కోరికలు తేరడానికి అనుకూలించాలి నీకు మళ్ళీ సమాజంతో కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది గ్రహాలు మన కోరికలు తీరడానికి అనుకూలించాలి గ్రహాలతో కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది కొంతమంది జీవితం గ్రహాలతో కాన్ఫ్లిక్ట్ తోటే జీవిస్తూ ఉంటారు వే ఇన్ కాన్ఫ్లిక్ట్ ప్లానెట్స్ ఎందుకంటే బృహస్పతి కుదిరి లోపల రాహు ఎగిరిపోతాయి రాహు కుదిరేపు శని పక్కన తప్పుకుంటాడు శని కుదిరేపడి చంద్రుడు ఇంకో చోటుకు పోతాడు వీళ్ళందరినీ ఒక లెవెల్లో పెట్టడం ఎప్పుడైనా చూసారు ఆ నవగ్రహాలు దేవాలయంలో వాళ్ళందరూ మీకు అనుకూలంగా ఎప్పుడైనా ఉంటారండి అసలు సంభవం అయినాది ఇజ్ ఇట్ ఈ థిరిటికల్లీ నాట్ వన్ వే ఆఫ్ ఎక్ నో అపాయింట్మెంట్ కాబట్టి పుత్రుడు కోరికలు పెట్టుకుని ఇవన్నీ మనకు అనుకూలిస్తే నాకు హ్యాపీగా ఉంటాను వాడు జీవితం దుఃఖ దుఃఖ భాజనుడు హ్యాపీగా ఉండే ప్రసక్తే లేదు ఎవడు ఎలా ఉన్నా ఇంట్లో వాళ్ళు అండి తలుపులు వేసేదా ఉన్నాయి అది కాన్స్టెంట్గా మనకి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఆహా రైట్ ఇప్పుడు కొంచెం వాళ్ళ తగ్గింది ఎవళ్ళు ఎలా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా మన మాట విన్నా వినకపోయినా సమాజంలో ఎలా ఉన్నా పార్టీల వాళ్ళు ఎలా ఉన్నా వెదర్ ఎలా ఉన్నా ఇప్పుడు వెదర్ ఏమంటున్నాడు అంటే అక్కడెక్కడి నుంచి హార్ట్ గాలు వస్తున్నాయి ఇవి నార్త్ రాజస్థాన్కి వెళ్ళిపోతాయి ఓ వారం రోజుల్లో అంత వేడిగా అంటే మరి రాజస్థాన్కి వెళ్ళిపోతుంది మరి వాళ్ళు ఏమవుతారు వాళ్ళు కూడా ఓకే విరువులుకోవాలి అంతే కదా ఇవి రాజస్థానికి వెళ్ళిపోవాలి అని అనుకోకూడదు అలా అనుకుంటే చాలా తప్పు కూడా వెళ్తుందేమో అంటాడు వాడు వెళుతుందని వాడు మాత్రమే చెప్తాడు వేడిగా ఎందుకుందని అడుగుతారు వాడిని వెళ్ళి అదైతే ఏమని చెప్తాడు అంటే ఏదో చెప్తాడు దేర్ ఈస్ వెదర్ సిస్టమ్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ హీచ్ అండ్రెడ్ ఏం అర్థమైనట్లేదు ఏ ఏం తెలిసింది వర్షం ఎందుకు పడుతుంది అంటే బంగాళాఖాతంలో ఒక వెదర్ సిస్టమ్ ఫార్మ్ అయింది దాని మూలంగా ఇవన్నీ కృషి చేయబడ్డాయి అందుకోసం వర్షం పడుతుంది అంటాడు వర్షం రేపు పడుతుందని చెప్తే అదో ఉంటుంది ఐ అప్రిషియేట్ రేపు వర్షం పడుతుందని చెప్పాడు అనుకోండి ఐ అండర్స్టాండ్ కానీ ఇప్పుడు ఎందుకు పడుతున్న వాడు చెప్పడం అలవసరం కదా కాబట్టి ఈసారి వర్షాలు అదుకున్నదానికి అంటే ఎక్కువ పడ్డాయి కారణం ఏమిటి ఎందుకున్నాయి ఏదో భగవంతుడు అనుగ్రహంలో పడ్డాయి రాబోయే ఈ దేవన మీరు చెప్పగలరా ఖచ్చితంగా చెప్పగలగాలి అలాంటి దేవన చెప్తే మీరు అది ప్రజ్ఞ కానీ ఊరికే ఉత్పత్తి ఎక్స్ప్లెనేషన్స్ అనవసరం కానీ ఇలాంటివి అలా కాబట్టి నో ఎక్స్పెక్టేషన్ వెర గురించి కూడా నో ఎక్స్పెక్టేషన్ బీ ప్రిపేర్ హోప్ ఫర్ ది బెస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అంటారు Don't hope for the best. Then you need not prepare yourself for the worst. Samadhrishti in the same way. If you want to hope, the best will be prepared for the worst. This will be the same as karma. Samadhrishti in the same way. So, Nirashihi, this is the same topic. Desirelessness is the same topic. If you want to know what you want, you want to know what you want. What do you want to know? బృహదార్మికోపనిషత్తులో వాక్యం ఒకటి ఉంది అది నాకు గుర్తురాదు సో యే ప్రముచ్యంతే కాశ్రిత హృదిశ్రిత అథ మృత్యోమృతో అత్ర బ్రహ్మ సమష్ణుతే అని మంత్రం ఒకటి ఉంది బృహదార్మికోోపనిషత్తు ఏ క్షణంలో అయితే లేకపోతే కాలంలో అయితే వీడి మనస్సులో ఉన్నటువంటి డిజైర్స్ కామనలు అన్నిటినీ కూడా ఛాలెంజ్ కూర్చుంటాడో వాడు ఇప్పుడు ఇక్కడ మర్త్యుడు కాదు ఇంకవాడు వాడు అమృత ఇక్కడ ఇప్పుడే వాడు అమృత ఇమోర్తలు అయిపోతాడు బ్రహ్మ సమస్యతే తాను పరబ్రహ్మస్వరూపం నని తెలుసుకుని జీవన్ముక్తుడైపోతాడు డిజైర్లెస్నెస్ ఈ స్కిల్నెస్ పూర్ణ పూర్ణ స్థితి పూర్ణత్వం అంటే పరబ్రహ్మ స్థితి అనమాట కాబట్టి నిరాశీ అది ఒకట విగత భాష్యకారులు అంటున్నారు విగత తృష్ణ గ్రీడ్ ఉండకూడదు తృష్ణ అంటే గ్రీడ్ విగత తృష్ణ తొలగిన తృష్ణ కలవాడు గ్రీడ్ అంటే ఆశ ఎప్పుడు ఏదో ఒక ఆశ ఏదో ఆశ పది రూపాయలు వచ్చాయనుకోండి వంద రూపాయలకు ఆశ వంద వస్తే వెయ్యి ఆశ వెయ్యి వస్తే పదివేలకు ఆశ పదివేలు వచ్చినవాడు లక్షకి ఆశ పడుతూ ఉంటాడు లక్ష వచ్చిన వాడు కోటికి ఆశపడుతూ ఉంటాడు ఆ ఆశ అదేమి తగ్గదు అది ఆశ అలా కొనసాగుతూ ఉంటుంది వీళ్ళు కోటీశ్వరులు ఉంటారే వాళ్ళ ఆశ కోట్లలో ఉంటుంది ఇది ఆటో డ్రైవర్ ఆశ పదుల్లోనూ వందల్లోనూ ఉంటే కోటీశ్వరుల యొక్క ఆశ కోట్లలో ఉంటుంది కృష్ణ గ్రీడి చేతనం నడపబడుతూ ఉంటారు మనుషులు